చూడాలి అసలు ఎప్పుడైనా ఆ వీడియోలు బోల్డ్ ఉన్నాయి తన పుట్టుక కారణమై ఉన్నప్పుడు ఆ అరగంటలో అసలు ఆ తల్లిగేమో స్పృహ ఉండదు మన తెలివిలో ఉండదు అప్పుడు ఇంకా ఈ ఈ వైద్యులేమో ఈ పుట్టిన పిల్లవాడిని ఊపిరి ఆడేట్లుగా చేయడానికి నానా కష్టాలు పడతారు చిట్ట ఆ జీవన్ మరణ పోరాటం అంటే ఇదే కనబడుతుంది మరణవేదన వేదన కాలంలో కూడా వెంటిలేటర్ పెట్టి ఊపిరి అందించడానికి నానా కష్టాలు పడతాడు బయట అది చూసే ఇది చూసే ఆహా మానవ జీవిత చిత్రం ఇంతే కదా ఒక శ్వాస తీసుకోవడం వీడి వల్ల కాదు ఆగిపోయే టైం వస్తే ఒక్క శ్వాస తీసుకోవాలంటే వాడి వల్ల కాదు ఎంతో బ్రహ్మాండం బతులు తన గురించి తాను ఎంతో గొప్పలు చెప్పుకునే మానవుడు ఒక్క శ్వాస కనుక ఆగిపోయే సమయం వస్తే అసలు తీసుకోలేని అసక్త మొదట్లోనేమో అసలు శ్వాసించలేని అసక్త ఈ అసక్తతే చివరికి ఉంటుంది నాకు మరణవేదన ప్రసవ రెండు ఒకలాగానే కనబడదు వేరువేరుగా కనపడదు రెండిట్లోనూ జీవుడు పోరాడుతున్నాడు వేరేం లేదు ఇలాగా ఈ శ్వాస అనే సూత్రాన్ని జీవితంలో ఎప్పుడూ గమనించడే పొద్దున్న లేచింది మొదలు రాత్రి నిద్రబోయే ఏ శ్వాస మీదైతే ఆధారపడి ఉన్నాడో ఏ శ్వాస లేకపోతే వాడి జీవితమే లేదు వరొ పాటను కూడా దానిని గుర్తించే ప్రయత్నమే చేయడు దానిని స్వాధీనపరచుకోవడానికి అసలే ప్రయత్నం చేయుడు ఎంతసేపు కాశీ వెళ్దామా రామేశ్వరం వెళ్దామా రామేశ్వరం వెళ్దామా కాశీ వెళ్దాం ఇంతకీ రామేశ్వరంలో సముద్రం నీళ్లు పట్టుకెళ్ళు కాశీలోకి వెళ్ళిపోయినా లేదా కాశీలో గంగ నీళ్ళు తెచ్చి రామేశ్వరంలోకి వెళ్ళిపోయినా లేదా ఇంత దీంతోనే జరిగిపోతుంది జీవితం అంతా వంకాయలు ఉండాలా బీరకాయలు ఉండాలా ఎంతసేపు ఇదే సరిపోతుంది లేకపోతే ఇట్లా మానవ జీవితం అంతా కొండ మెట్ట పళ్ళం అంతే వాడు ఏదో అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉన్న సాపాసాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఇంక ఎప్పటికి తీరుతుందో ఏమిటో ఈ గొడవ ఎక్కడో ఒక చోట ఎందుకు మొట్టమొట్ట ప్రకృతి స్వరాలనే నేర్పుతారు అని ప్రశ్న వచ్చింది సంగీతంలో ఈ మిగిలిన డైరెక్ట్గా సరిగ్గా అవ్వ సప్త స్వరాలు నేర్పించచ్చు కదా ప్రకృతి స్వరాలు సాపాసనే ఎందుకు నేర్పాలి అంటే నీకు లయస్థానం తెలియ మంద్రస్థానంలో ఉన్న స్థానం తెలియాలి ఉచ్ఛస్థానంలో ఉన్న లయస్థానం తెలియాలి ఆ లయస్థానం తెలియ చెప్పి రెండు లయస్థానముల మధ్యలో ఉన్న మధ్యమ స్థితి పా ఆ మధ్యస్థితిని కూడా నీకు తెలియజెప్తా ఎక్కడ బ్యాలెన్స్డ్గా ఉండాలి ఎక్కడ చిట్ట చివరి ఉచ్చస్థానంలో లయమైపోవాలి ఎక్కడ ఆంధ్ర స్థానంలో లైవ్ అయిపోతున్నావు ఈ ఈ స్వర దీనేమంటారంటే యాంప్లిట్యూడ్ అంటారు ఈ ఆంప్లిట్యూడ్ తెలియాలి ఇది ప్రతి మనిషికి మారిపోతుంది ఈ శబ్ద గ్రాహ్యత శబ్ద ఉచ్చారణ ప్రతి మనిషికి మారిపోతుంది దీని శృతి భేదం కూడా అంటారు ఇది కొంతమందికి రెండున్నర శృతిలో పలికితే ఒకటి అర్ధ శృతిలోనే పొలుగుతాం వాడికి అంతే ఉంటుంది శక్తి కొంతమంది ప్రతి మూడు సెకండ్లకి శ్వాస తీసుకుని వదిలేస్తూ ఉంటాడు అసలు నిలుపుకొని నిలుపుకోలేడు ఎగశాస దగశాష పడుతూ ఉంటాడు మరి వీళ్ళని ఏం చేయమనాలి ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్లి డైరెక్ట్గా సంగీతం నేర్చుకోవడానికి పెట్టామనుకోండి ఈ మూడు సెకండ్లకుసారి శ్వాసించేవాడు ఎట్టా ఆపుకుంటాడు ఎట్టా పలుకుతాడు జంటస్వరాలు చతురస్ర గతిలో పలకమన్నాం అనుకోండి ఎట్ట పలుకుతాడు పలకలే ఇట్లా శ్వాస సంబంధమైన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రయోగాలు నేర్చుకోవాలి శాసకులందరూ తమ పంచకోశాలని తాము గుర్తిరిగి విచారణ చేసి స్వాధీనపరచుకోవాలి ఇది గుర్తుపెట్టుకోవాలి అష్టాంగ యోగం అంతా దేని చుట్టూ తిరుగుతుందంటే పంచకోశ విచారణ చేసి పంచకోశాలని స్వాధీనపరుచుకున్న వాడు ఉన్నాడో వాడు మాత్రమే ఆత్మనిషుడు అవుతాడు ఏమండి జీవితం అంతా దీనికే సరిపోయి కనబడుతుంది కదండి ఇంకా నేను ఆత్మజ్ఞానం తెలుసుకునేటప్పుడు శ్వాసన శ్వాసీన పరుచుకోవాలంటేనే నాకు వందేళ్ళు బడ్జెట్ కనబడుతుంది నేను గుర్తించాలంటేనే నాకు వందేళ్ళు బడ్జెట్ కనబడుతుంది అంటే వీళ్ళెక్కన నేను వంద జన్మలైనా పుట్టాలేమో ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి చేస్తూ పోవాలంటే ఇప్పుడు మీరు చెప్పిన స్థితులన్నీ అవ్వాలంటే ఎప్పటికవుతుందండి సరే ఓపెన్ చేయవయ్యా డైరెక్ట్గా విజ్ఞానమయ్య కోసం వికాసంతో నిర్ణయం చేసే స్వరూప జ్ఞానాన్ని నీకు నిజంగా గనక సూక్ష్మ బుద్ధి ఉండి నీకు నిజంగా గనక సునిశ్చితమైన బుద్ధి ఉండి నీకు నిజంగా తీక్షణమైన బుద్ధి ఉండి బుద్ధిగ్రాహ్య అతీంద్రియం అనేటటువంటి లక్షణంతో స్ట్రైట్ గా ప్రకాశాన్ని గుర్తించగలిగే సామర్థ్యం నీలో గనక ఉంటే స్ట్రైట్ గా ఆకాశానికి వర్ణం లేదని గుర్తించగలిగేటటువంటి సామర్థ్యం నీలో ఉంటే డైరెక్ట్ గా ఇవేం పని లేకుండా జ్ఞాన మార్గంతో గుర్తించవచ్చు అహం ఎలా పోతుంది వచ్చింది చిక్కది ఇలా గుర్తించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎక్స్ప్లెనేషన్ ఎక్స్పీరియన్స్ మానవ జీవితం ఈ రెండింటి మధ్య ఉంటుందండి యాజ్ సింపుల్ యాజ్ ఇట్ మానవ జీవితం మొత్తం లెక్కేసుకోండి ఎంతసేపు అయితే ఎక్స్ప్లెనేషన్ లేకపోతే ఎక్స్పీరియన్స్ దేనికి ప్రాధాన్యత గురువు గారి దగ్గరికి వెళ్ళాం గురువు గారు రెండు పనులు చేస్తాడు ఒకటేం చేస్తాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు రెండేం చేస్తాడు ఎక్స్పీరియన్స్ నిస్తాడు వెరీ వెరీ